బజ విశ్వనాథం బజ విశ్వనాథం నిమ బజ విశ్వనాథం బజ విశ్వనాథం యవరింటికి వెళ్ళినా ముందుగా తాంబూల సామాను ఎదుటబెట్టిగాని రెండో మాట మాట్లాడరు అది ఆ దేశపు ఆచారం తాంబూలం సంగతి ఇట్టిది కదా ఇక భోజనము ఉదయం ఎనిమిది గంటలు మొదలు రెండు గంటల వరకునూ నిరభ్యంతరంగా సత్రాలున్నాయి ఎనిమిదింటికి రామరాజు అనంతపురం వారి సత్రం పన్నెండింటికి తంజావూరు రాజాసత్రం పన్నెండున్నరకు అర్ణపూర్ణ సత్రం దీన్నే శ్రీమంతుడు పెట్టించినట్లు చెబుతారు ఇది మేము నివసించే నారదఘట్టానికి మిక్కిలి దగ్గర అందులో చాలామంది సన్యాసులకు భిక్ష జరుగుతుంది రెండు గంటల ప్రాంతంలో సింధ్యా సత్రం ప్రతి సత్రంలోనున్ను కాను అర్ధనో దక్షిణ భార్య సహితంగా చదువుకునే విద్యార్థులకు కూడా ఆయా సత్రాల్లో అన్నం పెడతారు ఒకటి మాత్రం ఉన్నది మగవాడు ప్రత్యేకించి విడితే అన్నం పెడతారు గాని ఆడది అట్లా పెడితే పెట్టరు మగవారితో కూడా పెడితే ప్రశ్నించరు భార్యాభర్తలనే అనుకుంటారన్నమాట తండ్రి కూతుళ్ళు అన్నా చెల్లెళ్ళు పెడితే అన్నం పెడతారో లేదో నాకు అప్పటికి తెలియదు కానీ ఆలోచిస్తే వాళ్లకు కూడా ఆక్షేపణం ఉండదనే తోస్తుంది వితంతవులకు మాత్రము పెట్టరని ఎరుగుదును ఇంకొకటి లింగధారి బ్రాహ్మణులకు బొత్తిగా సత్రాల్లో అన్నం పెట్టరు కారణం ఉర్లాం జమీందారు బసవరాజు గారు కాశీ వెళ్ళినప్పుడేదో పండితులకు సన్మానించటంలో అనుచితం జరిగిందనిను దాని మీద పండితులు ఆ జమీందారు గారి సన్మానమును నిషేధించి వారితోనే కాదు ఆ జాతి వారితో భోజన ప్రతిభోజనాలు వర్జితం చేసి సత్రాల్లో తగిన కట్టుదిట్టం చేశారనిన్ని మా గురువుగారి వల్లనే మన దేశంలోనే విన్నాను అందుకు తద్యంగా నాతో వచ్చిన కృష్ణశాస్త్రి గారి ఇంటి పేరు కందుకూరు అనే కారణం వల్ల కొంత చిక్కు కూడా వచ్చింది కానీ అది తొట్టతొతకు బ్రహ్మిష్టో బ్రహ్మం మీద అనేక పెద్దల సాక్ష్యం మీద వారించుకోవటం తటస్థించింది ఈ చిక్కు తెచ్చిపెట్టిన వారు శ్రీ దండిపోట్ల విశ్వనాథ శాస్త్రులు వారు వీరు మన దేశము వారే అయినను కాశీలో చదివి మహా విద్వాంసులై అక్కడి పండితులతో పాటు పేరు ప్రతిష్టలు కలిగి అక్కడనే సకుటుంబంగా నివసించేవారు ఆయన పైకి పిచ్చివారుగా కనపడేవారు కానీ పూర్తిగా పిచ్చివారు మాత్రం కాదు ఒకరోజున క్రొత్త విద్యార్థులను విచారించేటప్పుడు కృష్ణశాస్త్రి గారింటి పేరు కందుకూరివారు అని తెలిసేటప్పటికీ కందుకూరి వారు వెల్లాటి బ్రాహ్మణులని ఆయన ఎరిగి ఉండవలసినదే అయినను వీడు పాషండు రోయి అని మొదలుపెట్టినారు తరువాత ఎట్లో ఆయనను నమ్మించి ఆ చిక్కు వదలుచుకున్నాము కాశీని తిట్టటానికి తగిన కాలం నేను కాశీ వెళ్ళి ఇప్పటికి సుమారు నలభై నాలుగు సంవత్సరములు దాటవచ్చింది ఇటీవల కాశీలో ఆగి అన్నసత్రములలో కొన్ని కూడా లేవనియు విద్యార్థులకు ఏ విధమైన అనుకూల్యమూ లేదని విని ఎంతో విచారము పొంది తిని బహుశ ఆయా సత్రములన్నయూ ఆయా పుణ్యపురుషుల చేత ఏర్పరచబడటానికి కారణము కాశీఖండంలో వ్యాసులవారు కాశీలో ఒకనాడు భిక్ష దొరకక కాశీని పట్టుకొని తిట్టిన ఘట్టమే అని నేను అనుకుంటాను ఇప్పుడు మళ్ళా వ్యాసులవారి వంటి వారెవరైనా కాశీని తిట్టవలసి వచ్చే తగిన కాలం వచ్చినట్లు తోస్తుంది కానీ ఆ వ్యాసులవారి వంటి వారేరి ఆ కాలంలో ఉన్నంతమంది మహాపండితులు కూడా ఇప్పుడు కాశీలో ఉన్నట్లు వినను అబ్బో అప్పుడు గంగాధర శాస్త్రులు గారు శివకుమారి పండిట్జీ వారు కర్ణాట సీతారామ శాస్త్రులు గారు దామోదర శాస్త్రులు గారు ఇంకా ఎందరో ఉన్నారు ద్రావిడ సుబ్రహ్మణ్య శాస్త్రులు గారికి శ్రీ దర్భాంగ మహారాజా లక్షల కొలది పెట్టి కట్టించిన దశాశ్వమేధ ఘట్టంలోని మహాసౌధమును నివాసముగా ఇచ్చి నెలకు నూరు రూపాయలు జీవనార్థం పంపిస్తూ అప్పుడప్పుడు వచ్చి తామే దర్శనం చేస్తూ సమ్మానించే కాలమది ఈ కాలమునకు ఆ కాలమునకును గల భేదమును చదువరులు గుర్తింతురుగాక సుబ్రహ్మణ్య శాస్త్రులు గారు సుబ్రహ్మణ్య శాస్త్రుల వారు వేదాంత శాస్త్రములో బంగాళాదేశ పండితులనల్లా జయించిన వారు దక్షిణ దేశీయులు వీరు మా గురువుగారు బ్రహ్మయ్య శాస్త్రుల వారికి వేదాంత శాస్త్ర గురువులు అడవి శంకరరావు గారు నన్ను గూర్చి వ్రాసిన చరిత్రలో నేను కాశీలో వీరి వద్ద వ్యాకరణం చదివినట్లు వ్రాసినది పొరపాటు వీరు నాకు గురుగురువులు వీరు వ్యాకరణ పండితులు కారు వేదాంత పండితులు నేను కాశీలో ఉన్న రోజులలో ఈ శాస్త్రులవారి కుమార్తెకు వివాహం జరిగినది అప్పుడు శుభలేఖలోనున్న శ్లోకము మాత్రము నేను రచించినది ఆ శ్లోకముదాహరించినచో నేను కాశీలో విద్యార్థిగానున్న కాలము స్పష్టము గునుగాను దానినిట లిఖించుచున్నాను మున్యబ్దంకేందు తిథ్యా మసురగురుది మత్ వివాహ ప్రాతర్భావీ బుధేంద్రామ ఇహవత యాచతే సన్నిధానం శ్రీసుబ్రహ్మణ్య శాస్త్రీ ద్రవిడకూలభవ స్వాహితానిర్వినీత శాస్త్రజ్ఞులలో ఎక్కడో కాని కర్మఠులుండరు వీరు ఆహితాగ్నులు ఇంతకూ వీరికి నేను ప్రశిష్యుడ నగుదును గాని శిష్యుడను కానుది ప్రకృతాంశము కూని రాగపు గాలి సంగీతం అడవి శంకరరావు గారు నేను ప్రత్యేకించి విజయనగరము సంగీతమును అభ్యసించుటకు వెళ్ళినట్లు వ్రాసి ఉన్నారు అది కూడా పొరపాటే చాలా దేశాటనం చేసి అవధానాదులు నర్చి తరువాత శ్రీ విజయనగరం మహారాజా సందర్శనానికి వెళ్ళినప్పట్లో శ్రీవారి దర్శనమునకు కొన్ని విఘ్నములు రావటం చేత సుమారు రెండు మాసముల కంటే ఎక్కువ రోజులు విజయనగరంలో ఉండవలసి వచ్చింది అప్పుడు వృధాగా కూర్చోవటం ఎందుకని సాలగ్రామ గోపాలంగారి వద్ద పిడేల మీద సరళీ స్వరాలు మట్టుకు కృషి చేశాను ఇంతకున్ను చదువరులు తెలుసుకోదగ్గది నేను సంగీతము నేర్చుకున్నవాడని విషయము కొంచెము పద్యము రాగధోరణి మీద చదివినను అంత మాత్రం చేత నేను సంగీత పాటకుడు అనుగాను ఆ చదవటమేనా నేను పదకొండు పన్నెండు సంవత్సరముల వయస్సులోనున్నప్పుడు తోలుబొమ్మల ఆటలో పాలశంకరుని మేళంలో ఒకనొకడు పాడే మోస్తరును అనుకరించి నేర్చుకున్న పాట కాని నాది స్వరాజులకు సంబంధించినది కాదు నేను తరచుగా రేగుప్తి లేక మోహన ఈ రాగాల మీద పద్యములు చదువుతానని పలువురు శ్రోతలనగా విని ఉన్నాను కానీ నా చదివే చదువు రేగుప్తున్నీ కాదు మోహన రాగమున్ను కాదు ఇంకేమిటంటే ఈ రెండు రాగములే కాక శ్రీ సారంగ మధ్యమావతి నాటకురంజీ కాంభోజీ ఇంకా ఆయా రాగములతో అంతో ఇంతో చుట్టరికం గల నా చదువులో చేరుతాయి అందుచేత అనమ్మ అనమ్మరాగేణ గీయతే అన్నట్టుంటుంది సంగీత పాఠకులు కూడా నా చదువును అభిమానించటం కలదు గాని నా రాగధోరణి శాస్త్రీయమని మాత్రం వారు ఒప్పుకోరు నాకు స్వతసిద్ధమైన లయజ్ఞానము కలదు అదిన్ని పండితుల పండితులొప్పదగిన విశేషములతో సంబంధించింది కాదు గురు శుశ్రూష చేసి చెప్పికొంటే నేనొక పాట కూడా నగుదునని గాయకులు నన్ను అభిమానించేవారనటం కలదు కానీ నాకు అట్టి నమ్మకం లేదు నా బుద్ధిబలము నాకు తెలుసును వినేటప్పటికి ఎంత వస్తుందో అంతేగాని యత్నం మీద రాదగ్గది నాకేదిన్ని రాదు ఇది అనుభవం మీద వ్రాసిన మాట నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ప్రవేశించలేదు గాని అందు లెక్కలలో నాకు సైఫర్ తప్పదు విజయనగరం మహారాజా వారి దర్శనానికి వెళ్ళి వచ్చిన పెమ్మట అనగా ఇరవై వత్సరముల ప్రాయములో ఇంకా నాకు సంసారభారం తల మీద పడనప్పుడు మైసూరు వెళ్ళి సంగీతం అభ్యసిద్దామని బుద్ధి పుట్టి ప్రయాణ సన్నాహం చేశాను కానీ తిరుపతి శాస్త్రి కొంచెం వెనుదీయటం చేత అది సాగింది కాదు అంతో ఇంతో మా తండ్రిగారు గాలిపాట పాడేవారు యానాములో ఉండే కాలంలో దేవుడి గుళ్ళో సేవలయ్యేటప్పుడు మా తండ్రిగారితో గుళ్ళోకి వెళ్ళి అక్కడ పాడే సేవమేళా పాటలు వినటం ఒకటిని తోలుబొమ్మలు దీక్షగా చిన్నప్పుడు చూడటం ఒకటిని నా బాల్యంలో తరచుగా యానాములో శ్రీ మన్యం మహాలక్ష్మమ్మ జమీందారు గారి మేడ ఎదుట జరిగే వీధి నాటకాలు రామనాటకం ప్రహ్లాద నాటకం తదేక దృష్టితో చూడటం ఒకటిని నేను శ్రీ కానుకుర్తి భుజంగరావు పంతులు గారి వద్ద రఘువంశం చదువుకునేటప్పుడు శ్రీ తోట్లవల్లూరి సంస్థానం నుండి వచ్చిన ఒక వైష్ణవుడు నృసింహాచార్యులు అనే గాలి సంగీత పాఠకుడు నాకు సహాధ్యాయిగా తటస్థించుట ఒకటిని నేనంతో ఇంతో కోణిరాగం తీయగలుగుటకు హేతువులు అంతేగాని నేను సంగీత శాస్త్రజ్ఞుడను కాను అన్నది ఇట సారాంశము వేషధారణ ప్రయత్నం ఆ వైష్ణవుని సహవాసము వల్లనే నాకు ఈ కోణిరాగపు సంగీతంతో పాటు ముక్కు పొడుము పీల్చుట కూడా అభ్యాసమైనది ఇంకా వ్రాస్తే ఆ వయస్సులో వ్రాయవలసినవి చాలా కలవు ఒకటి రెండు టూకీగా వ్రాసి మళ్ళా కాశీలోకి వస్తాను ఆ ఆచార్యులు మంచి సౌందర్యవంతుడు స్త్రీ వేషమునకు బాగా ఉంటాడు అందుచేత ఆయన చిత్రాంగి నేను సారంగధరుడను నీలపల్లి స్కూలులో నేను బడి చదువు చదువుకునేటప్పుడు నా క్లాసులోనే చదివిన ఒక వేస్య బాలిక రత్నాంగి ఈ రీతిగా పాత్రలు ఏర్పాటు చేసి ఒక చాత్తాని వైష్ణవుడు నాటకం అంతా తయారు చేసాడు అప్పటికి నేను ఇంకా మొదలు మొదలుపెట్టలేదు ఆ కాలంలో వీధి నాటకాలకే లోకంలో ఎక్కువ ప్రచారం ఉన్నది కంపెనీలు ఇంకా రాలేదు నీలపల్లె సీతారామస్వామివారి గుడి ఎదుట మా నాటకం మొట్టమొదట ప్రదర్శన జరగటానికి సర్వసంసిద్ధం అయింది కానీ మా తండ్రిగారి భయం చేత తొదకు నేను అంతా వర్లించ వెనుదేయటం చేత యావత్తు ఆగిపోయింది ఏవి ఎట్లయినా ఆ ఈ సందర్భాలు నన్ను అంతో ఇంతో కూనిరాగం తీసేవాండిగా చేయగలిగాయని నేననుకుంటాను కంపెనీ నాటకాలు వచ్చిన తరువాత వీరేశలింగం గారి శాకుంతలం ప్రదర్శించటానికి యానాంలో కొందరు ప్రముఖులు చాలా ప్రయత్నించి దీనిలో వెంకటాచలం కూడా ఉంటే బాగుంటుందని అనుకుని నాకు కబురు చేశారు అప్పటికి నేను సామర్లకోటలో మాధుకరం ఎత్తుకుంటూ లఘు కౌముదిన్ని చదువుచున్నాను అప్పటికి నా పేరు వెంకటాచలమే ఇంకా నేను బ్రహ్మయ్య శాస్త్రుల వారి సన్నిధికి చేరలేదు చేరిన పిమ్మటనే నాకు శ్రీ శాస్త్రుల వారు వెంకటశాస్త్రి అని శాస్త్రి బిరుదమును దయచేశారు వారు మాత్రం అప్పుడప్పుడు వెంకటాచలం అని కూడా పిలుచుచుండుట కలదు కానీ ఏమైనా వారి నామకరణం చేసింది మొదలు వెంకటాచలం పేరు వెనుకబడి శాస్త్రి పేరే వాడుకలోకి వచ్చింది ఆ శాకుంతల నాటకంలో నేను కనువుడను యావత్తున్ను సిద్ధమైనది పెద్ద పాక వేశారు ఆ యానాము ఫ్రెంచి గ్రామం ఒకటిచే రిపబ్లిక్ ఆచారమును బట్టి మాలమాదిగలకు కూడా పబ్లిక్ సందర్భములలో అవకాశం ఇయ్యక తీరదు అట్లి ఆ కాలములో ప్రజలు అప్పుకోరు కదా ఆ కారణముచే అందులో కూడా నేను వేషం వేసి నటించే దుర్యోగమో సుయోగమో నాకు తప్పిపోయింది కానీ ఇవి అన్నీ ఏదో కొంచెం సంగీతాన్ని తెలుగులో కొంత భాషా జ్ఞానాన్ని కలిగించాయని మాత్రం చదువరులు తెలియకూరుతారు నాకు తెలుగు నాకు ఇంతకన్నా గురు శుశ్రూష లేదు నేను గురు చేసి అభ్యసించినది సంస్కృతము మాత్రమే అందులో వ్యాకరణం మాత్రమే కొంత కష్టపడి శ్రద్ధ చేసి చదివి ఆ చదువుట శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రుల వారి యొద్దనే దేశంలోనే కాశీలో ఊరకే మొదలుపెట్టి ఏ కొంచెమో చదివినా అది లెక్కలోకి రాదు మళ్ళీ దేశానికి వచ్చి దేశంలో మొదటి గురువుగారి వద్దనే తక్కిన గ్రంథాలు తిరుపతి శాస్త్రిని సహాధ్యాయిగా చేసుకొని చదువుకున్నాను బ్రాహ్మణార్థపు ధన సంపాదన కాశీ నుంచి దేశానికి వచ్చే సందర్భం ఇక వ్రాస్తాను మా తల్లిదండ్రులకు నా కాశీ గమన వృత్తాంతం తెలిసింది వారు మా గురువుగారి వద్దకు వెళ్ళి ఎట్లో రప్పించకపోతే తాము కూడా కాశీకి పెడతామని గట్టిగా పట్టుపట్టారు దాని మీద గురువుగారు నా పేర ఉత్తరం రాశారు వినయంగా తమ సెలవు ప్రకారం బయలుదేరి వస్తున్నానని జవాబు రాశాను కానీ కాశీ నుండి బయలుదేరటముకు కాళ్ళు రావు రేపు ఎల్లుండి ఇట్లా అనుకుంటూ కాలం జరుపుతూ అక్కడి ఉత్సవాలు బడ్వా మంగళ్లోనైనవి చూస్తూ కాలయాపన చేస్తూ ఉన్నాను బుడ్వామంగల్ అనగా పడవల మీదనే మేళతాళాలతో జనులు ఒక వారం రోజులు ఉండి గంగలో జరిపే ఒక ఉత్సవం అది ఏటా వేసవిలో జరుగుతుంది బహురమ్యంగా ఉంటుంది ఆ ఈ సంతోషములతో కాలం జరుపుతూ ఉండగా మా వాళ్ళు త్రోవ ఖర్చులకు రూపాయలు పంపినారు ఇంకా కొంత కాశీలో దొరికిన బాపతు నా వద్ద నిలవై ఉన్నది కాశీలో మహా వాళ్లకే దిక్కులేదు కదా అట్టి స్థితిలో విద్యార్థిగా వెళ్ళిన నీకు ధన సంపాదన ఎట్టు జరిగిందని శంక కలగవచ్చును నిజమే కాశీలో సత్రాలలో భోజనం దొరకుటే లేనిచో ముష్టి ఎత్తుకుంటే ముష్టి దొరకదు మాధుకరం అంతకుముందే లేదు పండితులకు యాత్రార్థమై వచ్చిన గృహస్థులు సభలు చేసి ఏమైనా సమ్మానించటం కలదు కానీ అది చాలా అరుదే ఎట్లో యాత్ర చేసుకొని స్వదేశానికి వెళ్ళేవారే కానీ పండితులకు సభలు చేసి సమ్మానం చేయదగ గృహస్థులు ఎందరో ఉండరు కదా ఈ సభలు పెద్ద పండితులకు బాగా పేరు మోగిన వారికే కానీ ఒక మోస్తరుగా ఉండే పండితులకే తటస్థింపవు అట్టి స్థితిలో విద్యార్థులకు ఎక్కడ తటస్థించుతవి ఇక విద్యార్థులకు తీర్థ విధి తప్ప అంతో ఇంతో ధనార్జన కాదగ్గ ఉపాయం లేదు నాకు ఆ బ్రాహ్మణార్థాలు ఇతర విద్యార్థుల కంటే ఎక్కువగా తగిలేవి కారణమేమంటే నేనక్కడ ఉన్న రోజుల్లోనే గోదావరి డిస్ట్రిక్టు రామచంద్రపురం తాలూకు దంగేరి గ్రామ కాపరస్తులు వేదశాస్త్ర పండితులు ఉప్పులూరి భీమన్న శాస్త్రుల వారి కుమారులలో ఒకరు శంభుసోమయాజులు గారు కాశీలో ఉన్నారు ఆయనకు అప్పటికి ఘనాంత స్వాధ్యాయం అయింది పైగా ఆర్థిక మంత్రం వగైరా చిల్లరలు కూడా వచ్చును ఆయన తీర్థవిధికి భోక్తగా కుదిరితే పితృదేవతలు మరీ త్వరలో తరిస్తారని ప్రతివారును వచ్చి ఆయనను ప్రార్థించేవారు ఆయనకున్ను నాకున్ను మైత్రి ఎక్కువ కాబట్టి నేను రెండో బ్రాహ్మణుడను కావటం తటస్థించేది భంగు ఖర్చు యజ్ఞోపవేత ఖర్చు కాక అర్ధ పావుల దక్షిణ కూడా దొరికేది ఈ బాపతు ఖర్చు కాగా మిగిలింది కొంత నా వద్ద నిలవై ఉన్నది మా వాళ్ళు పంపినది ఇది కలిపి నలభై రూపాయలు తేలినవి భంగు పాన యోగం ఈ సొమ్ములో కొంత గంగ పట్టణానికిన్ను కాశికావిడికిన్ను కాలాటకం చేసుకోవటానికి ఇన్ను ఖర్చైనాయి కాలాటకం అంటే కాలభైరవ ప్రీతికి చేసే సంతర్పణ ఆ సంతర్పణ నాడు భంగు కూడా చేయక తప్పదు భంగంటే గంజాయిన్ని యాలక్కాయల పైనుండే తొక్కలను ఎండిన గులాబీ పువ్వుల రేకులను సోపున్ను కలిపి నూరి ముద్ద చేసి నీళ్లలో కలిపి తాగే మత్తు పదార్థము కాశీ దేశంలో ఈ భంగును ఈ రీతిగా సేవిస్తే లేచమున్ను తప్పు లేదు గంజాయి పగరూపంగా పీలిస్తే చాలా తప్పు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారము మన దేశాన్నించి వెళ్ళిన ప్రతి విద్యార్థిని దీనిని అభ్యాసం చేస్తాడు ఎవడో నాబోటి పైచ్య ప్రకృతి గలవాడు అభ్యాసం చేయకపోతే వాడికి కూడా బలవంతంగా ఎట్లో అంతో ఇంతో పోస్తారు గాని ఊరుకోరు నేను కాలాటకం చేసిన రోజున నాకు ఒక అవును రమారమి ఈ భంగును బలవంతంగా తాగించినారు దానిమీద నాకు మత్తు అపారంగా ఎక్కినది ప్రాణాపాయం కలుగుతుందేమో అన్నంత దాకా వచ్చి తుదకు కొన్ని విరుగుళ్ళు ఇవ్వటం వల్ల కొన్ని గంటలకు తెక్క దిగింది కానీ ఈ విరుగుళ్ల వల్ల శీతలించి గ్రహిణిలోనికి దింపింది నాకు ఇది పడదని ఆయా విద్యార్థులు ఎరుంగరేమం అంటే పూర్తిగా ఎరుగుదురు సుమారు ఇంతకు నెల రోజుల నాడు కాశీలో ఒక యజ్ఞోపవీతం జరిగింది యజ్ఞోపవీతం అంటే జంధ్యము ఉన్న పంచద్రావిడులు యావని మంది కిన్ని వారికి నాకు ఒక రూపాయి దక్షిణతో పంచపక్వాన్నములతో సంతర్పణ చేయటము దశవిధ బ్రాహ్మణులలో పంచద్రావిడులు పంచగౌడలు అని రెండు తెగలు అందులో పంచద్రావిడులలో కూర్జరులు తప్ప తక్కిన నాలుగు తెగలకు అనగా ఆంధ్ర ద్రావిడ కర్ణాటక మరాఠులకు సర్వసామాన్యంగా పంక్తి భోజనం కలదు గౌడలకు ఎవరికి వారే యమునా తీరే అంతేకాని పంక్తి భోజనాచారం వారిలో వారికే లేదు పైగా వారు మత్స్యబొక్కులు కూడాను అందులో వారి యజ్ఞోపవీతంలో చేరరు సత్రభోజనమైన పై చెప్పిన తెగలవారికే కానీ గౌడలకు లేదు స్వయం చేసుకుంటూ చదువుకోవటమే కానీ గౌడలు వేరొక సదుపాయం వారికి లేదు ఆ యజ్ఞోపవీతం మా ఘట్టంలో విద్యార్థులు వారి వారి తాహతు అనుసరించి సేరు రెండు సేర్లు ఈ రీతిని భంగు పట్టించి భోజనానికి బయలుదేరారు పడదని ఎంత చెప్పినా వెనక ఏ కొంచెమో నాకు కూడా పోశారు మేము రెండో పాళి వేళకి వెళ్ళితేమి కాని జనం ఎక్కువగా ఉండటం చేత కొందరిని మూడో పాళీ దాకా దిగద్రొక్కినారు ఆ కారణం చేత అథమం గంటా గంటన్నర ఆలస్యమైంది ఇంతలో నాకు నోరెండుకు మొదలైన అవలక్షణాలు బయలుదేరాయి సభలో అంతా గొల్లలే అన్నట్లు ఎవరితో చెప్పికొన్నా లాభం లేదు అంతా భంగుమత్తు మీదున్నవారే నా మొర వినేదెవరు ప్రతిక్రియ చేసేదెవరు వారు ఆ మత్తును ఆపుకోగలవారు నేను ఆపుకోలేని వాడను ఇంతే భేదము కాని ప్రకృతిలో నున్నవారు ఆ జట్టులో ఒక్కరున్ను లేరు పైగా నేనొకవేళ ప్రాణం పోతోందని మొరపెట్టుకున్నను లాభం లేదు చూచారి గాదు భారతంలో దేవయాని శుక్రాచార్యునితో కచుణ్ణి గూర్చి రాక్షసులు చంపేశారేమో అని ఏడవసాగినప్పుడు సుగతికి జనుగాక ఏల సోకింపగన్ అని జవాబు చెప్పినాడు అది దేని మాహాత్మ్యం మద్యపు మాహాత్మ్యమే కదా మద్యపానము దుఃఖమును తెలియనిదనే కారణం చేతనే వైష్ణవ మతస్థులలో వామాచారులు బంధుమరణములలో తొట్టతుద రోజున తొళ్లక్కమనే పేరుతో పూర్తిగా త్రాగుతారు వైద్యశాస్త్ర గ్రంథమగు రోలంబ రాజీయములో దుఃఖము పౌటకు ఔషధమేమి అని ప్రశ్నించినప్పుడు సురాపానమని జవాబు చెప్పినాడు సురకన్నను బంగు ప్రమాదకరమైన వస్తువు కానీ ఆ దేశంలో ఇది పరమ పవిత్రము పితృకార్యాలలో కూడా భోక్తలకు ముందుగా వీరినిచ్చే భోజనం పెడతారు అది ఎటులుండే ఆవేళ కూడా చాలా శ్రమపడినానన్న సందర్భము వారిని నాకు మళ్ళా ఆ వస్తువును పట్టించారన్న విషయము ప్రస్తుతము ఒకటి మాత్రం ఉన్నది నేను దాని మత్తును లేశము కూడా భరింపలేకపోయినా ఆ మత్తు పూర్తిగా దిగిన తరువాత అనగా బంగుపుచ్చుకున్న ఇరవై గంటల పిమ్మట ఏ పురాణం చదవటానికో మొదలు బాగా ఉంటుందని ఆ ఘట్టంలో విద్యార్థులే కాకుండా పండితులైన శ్రీ శోభనాద్రి శాస్త్రులు గారు కూడా అనేవారు ఈ శోభనాద్రి శాస్త్రులు గారు మన దేశస్థులు కాకరపర్తి దగ్గర అజ్జరం గ్రామం వీరి కాపుర స్థలము సోదరులందరూ కాశీలోనే తర్కం చదివి పండితులై పేరు ప్రతిష్టలు సంపాదించారు ఈయన మహారాష్ట్ర కన్యకనే వివాహం చేసుకొని కాశీలోనే కాపురం ఉన్నారు ఈయనకు నేనంటే చాలా అభిమానం బలవంత పెట్టి నాకు సిద్ధాంత చంద్రోదయం అను వ్యాఖ్యానముతో తర్కసంగ్రహమును ఈ మహానుభావుడే ఉపదేశించిన పుణ్యాత్ముడు నాకు కొంచెం ధర్మధర్మి భావం తెలియటానికేమీ ఎక్కడైనా వ్యాకరణంలో ఆర్థికం వస్తే ఇటీవల సులభంగా బోధపడటానికేమీ నాకు ఈయన చెప్పిన మొక్కలే కారణం మత్సద్మనీ స్థియతాం కాలాట్టకం నాడు భంగు ప్రసంగంలో నుంచి ఇంతదాకా వచ్చాము కాలాట్కం చేసుకోవటముకు పూర్వమే కాళికాష్టములోనైనవి ఆయా దేవతలను దర్శించినప్పుడు రచించాను పైకి ఆ కవిత్వం డాబుగా ఉన్నప్పటికీ అందులో అర్థగాంభీర్యం మిక్కిలి తక్కువయని విమర్శకులు గ్రహిస్తారు కానీ సామాన్యులో నాళీకజా జదితి జాళి అనే శ్లోకాలు చదివి మిక్కిలిగా మెచ్చుకుంటారు ఎంత అర్థప్రధానంగా తేలికగా కవిత్వం చెప్పేవాళ్ళైనా మొట్టమొదట కొంత కఠినంగానే కవిత్వానికి ఉపక్రమిస్తారేమో అని నేను అనుకుంటాను దానికి నా మొదటి కవిత్వానికి ఇటీవలి కవిత్వానికి భేదమే నాకు ప్రమాణం కాశీ నుండి వచ్చే ముందు ఏదో కొంత సోమ్ము కట్టే ఎడల శ్రీ అన్నపూర్ణ మహాదేవిని స్వయంగా పూజ చేయనిస్తారని విని ఒకరోజున ఆ విశాలాక్షిని సొమ్ము కట్టి స్వయంగా పూజ చేసినాను అప్పుడే ఆ ఎంబిక ఒక ఎష్టకమును రచించినాను అందొకచో మత్సద్మనీ స్థియతాం అని ప్రయోగించి ఆ వాక్యమునకు అర్థము అమ్మ ఓ అన్నపూర్ణామహాదేవి నిన్ను నేనే కోరికను విశేషించి కోరేది లేదు గాని నీవు మా ఇంట నివసించవలసినది ఇదే నా ముఖ్య కోరిక అని అది మొదలు ఇప్పటి వరకు అనగా సుమారు నలభై ఐదు సంవత్సరముల నా ఇంట దినదినాభివృద్ధిగా అన్నపూర్ణ తాండవించుచున్నట్లే నేను తలంచుచున్నాను అటు తాండవించుటకు కారణము నేను నాడు శ్లోకము ద్వారా అట్లు వరమడుగుటయ్యాయని నా విశ్వాసము నేను అది మొదలు ఇంతవరకు నవరాత్రమలలో పూజించ విగ్రహము అప్పుడు కాశీ నుండి కొని తెచ్చిన చిన్న అన్నపూర్ణ ప్రతిమయే ఆ ప్రతిమ హస్తమందు ఒక గరిటయుండును భవిష్యత్ కూడా తరతరముల వరకు శ్రీమద్ అన్నపూర్ణ విశాలాక్షి మా ఇంట ఇదివరులో నాట్యము సలుపుగా ప్రార్థించుచు మరలా ప్రకృతము ఉపక్రమించుచున్నాను నిర్జలైకాదశి కాశీ నుండి బయలుదేరుటకు త్రోవఖర్చలకు సొమ్ము వచ్చినప్పటికీ ఇంకా బయలుదేరినట్లు వ్రాయా మొదలడనే లేదు మాటలా కాశీ నుండి బయలుదేరటం ఆ మహాక్షేత్రం వదిలిపెట్టటానికి ఎంత మూర్ఖుడికి సుఖసుఖాల మనస్సు నొప్పదు విడదామనుకుంటూ ఉండగా అనగా ఇంకా కాలాటకం చేసుకోవటానికి పూర్వం నిర్జలైకాదశి వచ్చింది జ్యేష్ట బహుళ ఏకాదశిని కాశీలో నిర్జల ఏకాదశి అంటారు ఆ రోజున గంగా ఇటు నుండి అటు అటు నుండి ఇటు ఈదడం ఒక ఆచారం నేను కృష్ణశాస్త్రి గారు తర్కసంగ్రహ గురువు శోభనాథాస్త్రుల వారి తమ్ముడు శేషశాస్త్రి గారు ఈ ముగ్గురము సామాన్యమైన మట్టి కుండలను ఆధారముగా చేసుకొని గంగలో ఈదుచు ఆవలికి వెళ్ళి తిరిగి అదే ప్రకారం ఈవలకి ఈదుకుంటూ వస్తున్నాము మాతో పాటు మావలనే ఘటహస్తుడై పల్నాటి సీమ నుండి కొద్ది కాలం క్రిద్దటనే వచ్చిన వేరొక విద్యార్థి కూడా వచ్చినాడు వెళ్ళేటప్పుడు బాగానే చేరినాడు తిరిగి వచ్చేటప్పుడు నడుమికి వచ్చేటప్పటికి అతడు ఆధారంగా నేర్పరుచుకున్న కుండ నీరు పోసుకున్నది ఆ కారణంచే అతడు కెక్కు కెక్కుమని మునగటానికి సిద్ధమైనాడు నేను సామాన్యంగా ఇదేవాడనే కాని అలాంటి సమయంలో వేరొకరిని ప్రాణం రక్షించటానికి తగ్గంత గజ ఈతగాణి కాదు నాతో ఉన్న కృష్ణశాస్త్రి శేషశాస్త్రి గారిద్దరూ మంచి గజఈతగాళ్ళు తమ రెండు కుండల్లో ఒక కుండ అతనికిచ్చి అతని కుండను తామెరువురున్ను చెరో చేతితో పట్టుకొని ఆ నీళ్లను పారబ్రోసి అతని ప్రాణం రక్షించడమే కాకుండా తాము కూడా అనాయాసంగా ఒడ్డును చేరగలిగారు ఈ కష్ట సమయంలో ఆ విద్యార్థి నూరు కొబ్బరికాయలు విశ్వేశ్వరుని ఎదుట కొట్టడానికి మొక్కుకున్నాడు ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏమయ్యా బొత్తిగా ఈతరాని వాడువు ఎలా బయలుదేరావు అంటే నాకేం తెలుసును మీరు కుండపట్టుకు బయలుదేరితే నే కూడా కుండపట్టుకు బయలుదేరారని జవాబు చెప్పినాడు ఏమాత్రము లోక జ్ఞానం లేని ఇట్టివాళ్ళు పలువురు ఆ క్షేత్రమునకు విద్యాభ్యాసానికి వచ్చి కొందరు పూర్వపుణ్యవశం చేత చిరకాలానికి మహాపండితులై దేశానికి వచ్చి అనేకులను శిష్యులను పండితులను చేయుటా కొందరు అక్కడనే సత్రాల్లో పొట్టబోసుకుంటూ యావత్ కాలమున్ను గడుపుటా అందుచేతనే ఆ కాలంలోనేమి అంతకు పూర్వకాలంలోనేమి రైలు సాయం లేకుండినా ఎట్లో కష్టపడి పలువురు కాశీకి చదువుకొని వెళ్ళిన వారిలో ప్రజ్ఞావంతులై వచ్చిన వారి పేళ్ళు పరిమితంగానే మనకు వినపడతాయి భాగవతుల హరిశాస్త్రుల వారు పుల్లెల దక్షిణామూర్తి శాస్త్రుల వారు మార్కొండపాటి చతుష్టయంలో ఇద్దరు దండిభట్ల విశ్వనాథ శాస్త్రులు గారు మా గురువు గారు మంత్రవాది లక్ష్మీనారాయణ శాస్త్రులు గారు కొవ్వూరు గోపాల శాస్త్రులు గారు శ్రీపాద రామశాస్త్రులు గారు ఇంద్రగంటి గోపాల శాస్త్రులు గారు లోనైన వారి పేరులే అందరూ ఎరుగుదురు ఇందులో కొందరు నలభై ఏండ్లు ముప్పది ఏండ్లు కూడా కాశీలో నివసించినవారు ఒక శాస్త్రమే కాక చతుశ్శాస్త్రములను వచ్చినవారు ఒక శాస్త్రమే చిరకాలం ఒకసారి చదివి తెలియక మళ్ళా తిరుగుదోడి అంతా చదివి గొప్పవారైనవారు కొందరు కొందరు చెరకాలం చదివి పండితులై దేశానికి వస్తూ ఏ సంస్థానంలోనో వాదంలో ఓడిపోయి మళ్ళా కాశీకి వెళ్ళిన వారు వీరిని గూర్చి ప్రత్యేకించి వ్రాయవలసిందే గాని ఇక్కడ వ్రాయటమునకు స్థలం చాలదు ఇందులో శ్రీహరిశాస్త్రుల వారిని శ్రీ విజయనగరం మహారాజులు స్వయంగా ప్రార్థించి కాశీ నుండి తీసుకువచ్చి తమ సంస్థాన పండితులుగా నేరపరుచుకున్నట్లు వింటాను శ్రీ కొవ్వూరి గోపాల శాస్త్రులు గారనేవారు షడ్దర్శని పారగులగుటేగాక మంత్రశాస్త్రంలో కూడా ప్రత్యక్షం చేయటానికి తగ్గంత నిష్ఠాపరులు కాశీలో దుర్గనుగూర్చి వీరు ప్రత్యేకించి పన్నెండేళ్లు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నట్లు చెప్పుకుంటారు వీరిని కూడా శ్రీ విజయనగరం మహారాజులు గారు ప్రార్థన పూర్వకంగా తమ సంస్థానమునకు రప్పించి నిలుపు కొనటమే కాకుండా శ్రీ హరి గారికి ఎట్టి గౌరవములు అట్టి గౌరవములనే ఈ శాస్త్రుల గారికి కూడా ఏర్పరిచినట్లు వినికిడి ఈ గౌరవ ప్రపత్తులకు అంతకు పూర్వం సంస్థానంలో ఉండే పండితులు సహింపగా ఒక యుక్తి చేసి గోపాల శాస్త్రి గారు మంత్రశాస్త్రంలో మహా గొప్పవారని చెప్పగా చెప్పగా మహారాజా వారు వారి శక్తి మనకేలా తెలుస్తుందని అన్నారు నిన్నీ దాని మీద పండితులు మహాప్రభు దేవరవారు కోరితే శాస్త్రుల వారు ప్రత్యక్షంగా వారి శక్తిని చూపిస్తారని జవాబు చెప్పినారుని పెమ్మటం ఎప్పుడో మహారాజావారు గురూజీ మంత్రశాస్త్రంలో మీ ప్రజ్ఞ మాకొక మారు చూపించాలని కోరినారని చిత్తం అని చెప్పి శాస్త్రులవారు నేను ఈరోజు జపం చేసుకుని వస్తాను అప్పటికి బాగా నిమ్మకాయంత బంగారపు ముద్దను సిద్ధం చేసి ఉంచవలసిందిగా చెప్పినారని శ్రీ మహారాజా అట్లే సిద్ధం చేయగా శాస్త్రుల వారు ఆ బంగారం మీద మంత్రోదకం ప్రోక్షించేటప్పటికీ ఆ ముద్ద రెండు ముక్కలుగా పగిలిందని ఆ పెమ్మట మహారాజా వారికి లోపల భయం కలిగి ఎప్పుడైనా ఈయనకు మన మీద కోపం కలిగితే ఇదే మోస్తరుగా మంత్రోదకం ప్రోక్షించటం తటస్థింపవచ్చును అప్పుడు మన పని కూడా దీనితో పాటే కావచ్చును అని ఉపాయంగా వారిని సంస్థానంలో నుండి తప్పించి గోదావరి తీరంలో కొవ్వూరులో ఉండేటట్లు ఏర్పరచి వారికి నెల నెలకు ఇచ్చే బ్రతకం కొవ్వూరికే పెంపేవారని గురుగారి వల్ల విన్నాను విజయనగర సంస్థానంలో ఇప్పటికీ వినకటి ప్రభువులందరూనూ తమ సంస్థానంలో ఉన్న ఎవరిని కానీ తొలగింపవలసి వచ్చినప్పుడు తొలగించిన వారికి ఇచ్చే జీతం పంపించడమే ఆచారము ఇక మళ్ళా దర్శనం మాత్రం a <laughs>